ఆకాశవాణి అమర గాయకుడు ఘంటసాలపై ప్రత్యేక కార్యక్రమం ఫలే నుంచి రోజు వ్యాఖ్యానం చంద్రశేఖర్ మల్లాది శ్రీమతి వేమురి సాధన అని ఓ మధురమైన కంఠం ఆదేశించింది కొంతకాలం క్రితం తెలుగు నాట ప్రతి ఆ గొంతు ఏనాడు ఎక్కడో చోట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అదే ఘంటసాల స్వర మాధుర్యంలోని ప్రత్యేకత అని శ్రోతలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మమ్మల్ని తన పాటలతో ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకువెళ్లారు ఘంటసాల మాకు లభించిన పేరు ఆయనకు భాగం ఉంది అనేవారు అగ్రనటులు అక్కినేని ఎన్టీఆర్ సినిమాను ఆడినా ఆడకపోయినా కంఠశాల పాటలు మాత్రం ప్రేక్షక హృదయాల్లో నర్తిస్తూ ఉండేవి ఆయన జీవించింది యాభై ఒక్క సంవత్సరాలే సినిమాల్లో ఆయన కంఠం ఇరవై సంవత్సరాలు జీవించింది పత్రిల్లో పల్లెపడుతూ తన మామ కోసం కలవపడుతూ కానీ ఆయన పాటలు అతిరామరాలు ఘంటసాలకు ఓ ప్రత్యేక అధ్యాయం ఉంది అది సువర్ణ గీతాలతో లిఖింపబడిన అధ్యాయం ఘంటసాల పుట్టకపోతే అని ఎవరో అడిగితే తాజ్మహల్ కట్టకపోతే అని ఎదురు ప్రశ్నించారు కరుణశ్రీ కలువలు పూచినట్లు కూచినట్లు కనుదలకు చిరుగాలు చల్లగా వీచినట్లు తీవలు తలలూపినట్లు కోరికలు తీవల్ సాగను పూలు పూచను పసి పాపలు చేతులు సాచినట్లు నును చెక్కిళ్ళుల బోసి నోటి నవ్వులలోన ముదులు చిత్రించు మోహను లు లేచినట్లు చీర గట్టి నారందకుని గది నీరు చెలువలు కడగను చూచినట్లు కనుల వందెల కాతుకీతు నీ జిలిబిలి పాటలు పరవశించినది ఈ రసిక ప్రపంచముల్ అంటారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి కరుణశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగో తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా చోటపల్లి గ్రామంలో జన్మించారు వసంతాలు పూచే నేటి రోజు రాదు వర్తిపాలు మాత్రమే రాదు నిద్రవోగు లేచి నిలువలేదు ఎవరే ఆయన తల్లి రత్తమ్మ గారు తండ్రి సూర్యనారాయణ గారు ఘంటిసాల వెంకటేశ్వరరావు చౌటపల్లిలో ప్రాథమిక పాఠశాలలో చదువు ముగించి పై చదువులకు గుడివాడ బడిలో చేరి తొమ్మిదవ తరగతి వరకు చదివారు చింతామణి సక్కుబాయి మొదలైన నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేయడం ఆరంభించారు విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని కలుసుకుని తను సంగీతం నేర్చుకోవడానికి వచ్చినట్లు చెప్పారు అప్పుడు ఘంటసాల వయసు పద్నాలుగు సంవత్సరాలు సంగీత కళాశాలలో చేరిన రెండేళ్ల పాటు వెంకటేశ్వరరావు మధుకర వృత్తితోనే కాలక్షేపం చేశారు आमे आसल्यपूर्वक अष्टोड़ भविष्य प्रसाद आवाता अ रोजुन गुर्तकूने घंटाल संगीत विद्याभ्यास तरह క్విట్ ఇండియా ఉద్యమం ఘంటసాలను ఆకర్షించింది తను పాల్గోని అరెస్ట్ అయ్యారు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది ఆయన తల్లిగారికి ఒక ఆలోచన వచ్చింది తన అన్నగారి రెండవ కూతురు సావిత్రినిచ్చి పెళ్లి చేయమని గట్టిగా ఆమె పట్టుబట్టారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి మూడవ తేదీన తదపుందివరులో ఘంటసాల పెళ్ళయింది విశేషం ఏమిటంటే పెళ్లినాడు సాయంత్రం పెళ్లి కొడుకే పాటక చేసి అందరికీ ఆనందం కలిగించడం గారిని ఘంటసాల కలుసుకుని తన గాన కళా ఉద్దేశ్యాన్ని ప్రదర్శించి మెప్పించారు సముద్రాల వారిచ్చే సిఫార్సు ఉత్తరాలతో సినిమా కంప్యూటర్ చొట్టు తిరగడం రాత్రిపూట మద్రాసులోని పానగల్ పార్కు పడక ఇలా కొంతకాలం గడిచింది మద్రాసు రేడియో కేంద్రం ఘంటసాలను కొంతవరకు ఆదుకుంది సముద్రాల వారి పరిచయం మేరకు ప్రముఖ నిర్మాత ఘంటసాల బనరామయ్య గారు తాము నిర్మిస్తున్న సీతారామ చిత్రంలో వేషాలు వేయడానికి డెబ్బై ఐదు రూపాయల నెలజీతంపై ఘంటసాలను తీసుకున్నారు అప్పుడే ఘంటసాల ఆ చిత్రంలో రామపాత్ర వేయడానికి వచ్చిన అక్కినేని దగ్గరయ్యారు ఆ సినిమాలో ఘంటసాల చిన్న వేషాలు వేశారు ఆ రోజుల్లోనే నాగయ్య గారి త్యాగయ్యలోనూ యోగ వేమలలో కూడా వేషధారణ చేశారు అప్పట్లో ఘంటసాల గ్రామ్ రికార్డును రికార్డులు పాటడానికి తమ గొంతు పనికి వస్తుందేమో చూడమన్నారు ఆయన గొంతు విన్న అక్కడి వాళ్లు ఆ గొంతు మైకెకి పనికిరాదని పంపించేశారు ఆ తర్వాత పేకెటి శివరామ్ గారు పంతొమ్మిది వందల గానం చేసిన తొలి గ్రామ్ రికార్డును వాహిని సంస్థ స్వర్గసీమలు ప్రారంభిస్తున్న రోజుల్లో దర్శకుడు బిఎన్ రెడ్డి గారు నాగయ్య గారు కలిసి ఘంటసాల చేత స్వర్గసీమలో పాటించాలని నిర్ణయించారు అప్పటికీ ఎన్నో బృంద పాడిన ఘంటసాలను నేపథ్య గాయకుణ్ణి చేసిన ఆ మొట్టమొదటి పాట స్వర్గసీమలోని గాజుల పిల్ల అనే నృత్య నటీమణి భానుమతి గారితో పాడిన యుగల గీతం ఆ పాటలు మానుమతి సిహెచ్ నారాయణరావులపై చిత్రీకరించారు సంగీత దర్శకులు నాగయ్య గారు ఆ పాటను న్యూటూన్ స్టూడియోలో దిమ్షా గారు రికార్డు చేశారు ఆ పాట పాడినందుకు ఘంటసాలకు బిఎన్ రెడ్డి గారు నూట రూపాయల పారితోషికం ఇచ్చారు దాంతో దక్షిణ భారత చలనచిత్ర సంగీత చరిత్రలో ఘంటసాల శకం ఆ రోజే మొదలైంది పండల మృంగు రతనాలు సీమ నీరాయల సీమరా జతలూ కుమార్ తేలుగు వెలుగు సంగీత సాహిత్య శృంగార భూమిరా సర్తారు భక్ష సినిమా జీవితం పూలపాట అని చాలా మంది అనుకుంటారు కానీ అందులో ఎన్ని ముండు ఉంటాయనేది ఘంటసాల గారు పడ్డ కష్టాలు చూస్తే అర్థమవుతుంది భానుమతి గారు భరణీ సంస్థ నెలకొల్పి రత్నమార చిత్రం తీస్తూ ఆ చిత్రానికి సంగీత దర్శకులైన सीआर सुबरा गारी की सहायक पंचे अवकाशों घंटाल को कल सुबराम गारी प्रोत्साह आि संगीत सम పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విడుదలైన బాలరాజు చిత్రానికి కూడా సహాయ సంగీత దర్శకుడిగా ఘంటసాల పనిచేశారు ఆ చిత్రానికి గాలి పెంచన నరసింహారావు సుబ్బరామన్ సంగీత దర్శకులైన ఖంటసాల గారు పాటలకు బాణీలు సమకూర్చారు ఆ చిత్రంలోనే అచ్చలోనికి పాటిన తెలియా కనరావా పాట సూపర్ హిట్ కావటంతో ఇక అప్పటి నుంచి ఆయన తిరుగులోని గాయకుడయ్యారు ఘంటసాలకు తొలిసారి సంగీత దర్శకత్వం వహించే అవకాశం లక్ష్మణ చిత్రంతో లభించిన ఆ చిత్ర నాలుగు సంస్థల చేతులు మారి పంతొమ్మిది వందల యాభైలో విడుదలైంది ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన కృష్ణవేణి గారికి ఆ పాటలు బాగా నచ్చడంతో తాము నిర్మిస్తున్న మనదేశం చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశాన్ని ఘంటసాలకు కల్పించారు ఆ చిత్రం పంతొమ్మిది వందల నలభై పీలీలను గాయనిగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు మనదేశంలో కృష్ణవేణి ఎంఎస్ రామారావు పాడిన యుగులు గీతాలు ఆ తర్వాత ఆయన కీలగూరం చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించారు అందులోని కాదు సుమా కల కాదు సుమా అప్పట్లో తెలుగువారిని ఉర్రుత లూగించింది సంగీత సాహిత్య సంబంధం ఆయన గళమ శ్రిమ గాత్ర గమకం ఆయన గాత్రం భగవత్ ప్రసాదం కనుకనే ఎన్నో చమత్కారాలని గమకాల్ని సంగతుల్ని సందర్భ శుద్ధిగా పలికించగలిగింది అంటారు భావ కవిత్వపు అల ఉరకలెత్తే నది పురుగుల్లా మార్చేశారు ఘంటసాల అంతకు ముందు వినిపించని రాగాలను తన సినీ గేయాలలో ప్రత్యేకంగా కనిపించేలా వినిపించారు చారుకేసి రాగం సినిమాలో ప్రత్యక్షం ఘంటసాల వారితోనే మాల్కోస్ కళ్యాణి బృందావన సారంగా సింధు భైరవి వాగేశ్వరి భాగేశ్వరి తరచూ పలకరించేవి వారి స్వర ప్రస్థారంలో రాగ రంజితాలు రసరమ్య గీతాలు వగల రాణివి వి నీవే పాటను శోకరసానికి వాడే శివరంగిని రాగంలో చేయటం ఒక్క ఘంటసాల వారికే చెల్లింది వగల రాణిరను రాగానికి రెండు వైపులా పదును ఉంటుందని నమ్మారు కనుకనే అందరి ఆనందంలో ఆనందం ధనిస్తే ధ్వనిస్తే ఆనందం ఆనందం దేవా దీనబాంధవాలో విషాదం ద్రవించింది రాగాలి మధ్యమావతిలో నిర్దోషి చిత్రంలో మౌన నిమంత్రణ చేస్తే మల్లిగలారాగలారా మౌనముగా ఉన్నా కథ విన్నా పర్మానందయ్య శిష్యుల కథలో ఆ గేయం హాస్యరసాన్ని చిలికించింది పరమగురు వేరు గీతాలకు ముందు ఉపోద్ఘాతాలు త్యాగాలతో భావోద్వేగాలు స్వరాలతో నిత్యఖేల గొంతు కంచు ఘంటలీల అసలు పేరు గానలోల మారుపేరు ఘంటసాల పంతొమ్మిది వందల కంఠశాల వెంకటేశ్వరరావు గారిపై బాపు గారి కార్చ్యూన్ అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన జరిగిన కథ చిత్రానికి ఓ కథ ఉంది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పల్లవి అందుకోబోయే ముందే ఘంటసాల వారు పాటకు ట్యూన్ అందుకున్నారు భీమ్ రాగంలోని ఆ స్వరాలకు పదాలు పలికించారు డాక్టర్ సి నారే ఆ పాటే ప్రతి పండుగలో గుర్తుంచుకుని పాడే పాట భలే మంచి రోజు బందిపోటులో ఊహల గుసగుసలాడేనే పాట గుసగుసలాడుతున్నట్టుంటోందని దర్శకులు బి విటలాచార్య పెదవి విరిచినా ఈ పాట బాగా వస్తుంది అని ఘంటసాల జోస్యం చెప్పడమే కాదు సుమవేశ రంజనీ రాగంలో ఆ పాటను పాడి బహుళ జనాదరణ పొందేలా చేశారు ఘంటసాల घंटाल वारी की कल्याणी रांच మోహన స్వరాలతో సమ్మోహన గీతాలు అందించారు ఘంటసాల వెంకటేశ్వరరావు रागनलो मन पाड़न शिवरनी रागरा मुन चुनपेदी पुष्प विलापंत पुष्पन అభేరి భీంప్లాస్ స్వరాలను ఆయన ఎక్కువ అక్కున చేర్చుకున్నారు ఎన్నో పాటలు చేశారు అమాయకానికి అలసిపోవడానికి ఉలికి పడడానికి మూడింటికి మధ్యమావతే మందు అన్నారు ఘంటసాల సింధువారేవి రాగంలో రసరమ్య గుళికలు అందించారు ఘంటసాల భాగేశ్వరి రాగంలోనూ ప్రయోగాలు చేశారు దేశ్ రాగంతో అద్భుత గమకాలు పలికించారు హిందోళ మాల్కోస్ ఆయనకు ఇష్టమైన రాగాలు రహస్యం చిత్రంలో గిరిజా కళ్యాణు యక్షగానంలో వసంత రాగంలోను తగదిది తగదిది తాగదిది హిందుల రాగంలోను సామరాగాన్ని మల్లావి రామకృష్ణ శాస్త్రి గారి పదాలకు శ్రీశ్రీ పద్యాలకు రాగమాలికలు అల్లారు ఘంటసాల పంతొమ్మిది వందల యాభైలో విజయ సంస్థ వారు ఘంటసాలతో యాభై రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు విజయ సంస్థ తీసే చిత్రాలకు ఘంటసాల సంగీతం సమకూర్చాలి ఆ సంస్థకు పనిచేస్తున్నంత కాలం ఇతర సంస్థల చిత్రాలకు సంగీత దర్శకత్వం చేయకూడదు అయితే పాటలు పాడడానికి అభ్యంతరం లేదు ఇది ఆ ఒప్పందంలోని ప్రధాన షరకులు ఆ ఒప్పందం ప్రకారం ముందుగా ఆయన షావుకారు చిత్రానికి సంగీతం సమకూర్చారు ఆ తర్వాత పాతాల భైరు పెళ్లి చేసి చూడడం మొదలైన చిత్రాలకు పనిచేశారు తిన్న తగ తిన్న తగ్గి తగతాం పెళ్లితే సుఖని ఇల్లుతోఖము చూడాలో ఉండాలి షావుకారుతో ఘంటసాల ఎన్టీఆర్ కు కూడా నేపథ్యగానం చేయటం మొదలైంది పంతొమ్మిది యాభైలో విడుదలైన వాలీ సుగ్రీవ తెలుగు చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఆ చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల మాస్టర్ వేణు పెండ్యాల నాగేశ్వరరావు గాలి పెంచల నరసింహారావు పనిచేశారు సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో మల్లీశ్వరి చిత్రానికి ఘంటసాల పాడిన పాటలు ఆయన కీర్తి ప్రతిష్టలను మరింతగా ఎనుముడింపచేశాయి అలాగే వినోదావారి దేవదాసు చిత్రం దేవదాసు అక్కినేని వారికి ఘంటసాల వారికి అద్భుత ఆదరణతో పాటు ఆత్మ సంతృప్తిని మిగిల్చిన చిత్రం గగమే మాయా ఘంటసాల సొంతంగా మూడు చిత్రాలు నిర్మించారు అది సొంత ఊరు పరోపకారం భక్త రఘునాథ్ చిత్రం నిర్మిస్తే సంగీత దర్శకులుగా మంచి పేరుతో పాటు తీర్చుకోవడానికి తొమ్మిదేళ్లు పట్టిన భారాన్ని కూడా తెచ్చు పెట్టింది కారణాంతరాల వల్ల మధ్యలో ఘంటసాల వారు చాలా తక్కువ తెలుగు చిత్రాలకు పాడిన తిరిగి పంతొమ్మిది వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో రెండు దశకాల జైత్రైంది తమిళ చిత్రాలతో పాటుగా కన్యాశుల్కం చర్పకురాచడేవు సంగీత దర్శకులుగా షావుకారు చిరంజీవులు దీపావళి లవకుశ రహస్యం మంచి మనసుకు మంచి రోజులు మాయా బజార్ గుండమ్మ కథ పాండవ వనవాసం వంటి ఎన్నో చిత్రాలు ఆయనకు కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించాయి ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన సాంఘిక చిత్రాల్లో చిరంజీవులకు ఒక ప్రత్యేకత ఉంది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పదాలకు ఘంటసాల వారి స్వరాలు అమరణ తీరు ఆ ప్రత్యేకత అజరామరం ఇక నేపథ్య గాయకుడిగా ఆయన ప్రతిభను వ్యక్తం చేసే పాటలు జాబితా చెప్పడం మొదలు పెడితే వాటికి అంతే ఉండదు అమర సింపి జక్కన జగదీక వీరుని కథ దేవే వెలుగునీడలు కలకానిదిలోవైనది మ్రతుకు కల్ నీటి తారలలోనే బలి చేయకు మూగ మనసులు మనసు మూగది కానీ బాసుది దానికి మనసుకి ఇనిపిస్తుందా ఇది ప్రేమ్ నగర్ మనసు గతి ఇంతే మనిషి గతు జీవన తరంగాలు జీవన తరంగాలలో ఎన్నెన్నో చిత్రాలు పె్యాల నాగేశ్వరరావు గారి సంగీత సరచల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఖండశాల గలం దాలు అార్చిన స్వరగంగా ప్రవాహం श्रोत कर्णपुटा जयभे मिरोगिं सुभाष राजा कृष्ण कुचे चिंत्रक संगीत समकूर्चार घंडशाल गुंडम कथ को स्वरं संगीत रू अजरामर इक लवकुस ప్రత్యేక చరిత్రను సంతరించుకుంది పంతొమ్మిది వందల అరవై మూడులో ఆప్తమిత్రులు బందిపోటు వాల్మీకి చిత్రాలు పంతొమ్మిది వందల అరవై మర్మయోగి వారసత్వం శ్రీ సత్యనారాయణ మహత్వం చిత్రాలు వచ్చాయి ముఖ్యంగా అమరశిల్పి జక్కన ఆత్మబలం డాక్టర్ చక్రవర్తి మూగమనసులు చిత్రాలకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఘంటసాలకు పాండవ వనవాసం ఘంటసాల వారి సంగీత దర్శకత్వంలో పంతొమ్మిది విడుదలైంది సిఏడి చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించారు ఘంటసాల पांडव वनवास लद्याल श्रीरामचा उयला दंपा कुंडगाट कोल की दिखे गोदावरी वगदल गोदिक దేవత చిత్రంలో బొమ్మను చేసి అదే సంవత్సరం తేనుమన్సుల చిత్రంలో కృష్ణ గారికి వీరాభిమన్యు చిత్రంలో సోహన్ బాబు గారికి పాటలు పాడారు ఆయాడాది శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను విని ఆశీస్సులు అందించారు ఘంటసాల అప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా గౌరవాన్ని తిరుమల యాత్రకు వచ్చిన ఎస్ జానకి గారితో నడిరేయి ఏజాములో పాటను స్వామి సన్నిధిలో పాడి తాను తరించి మనల్ని అలరింపచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆయనకు ఆస్థాన విద్వాంసుడి గౌరవాన్ని ఇచ్చి సత్కరించారు ప్రతి పాట ఒక రసగులికే పి పున్నయ్య గారి దర్శకత్వంలో రూపొందిన శ్రీ వెంకటేశ్వర మహర్చన్ లో ఆయన కనిపిస్తూ పాట పాడి అభిమానులను ఆనందపరిచారు అల్లూరు సీతారామరాజు చిత్రంలో ఓ పాట కోసం కృష్ణ రెండు నెలల పాటు ఘంటసాల వారి కోసం వేచి ఉండి మరి పాడుచుకు కాపాడే తెలుగు వీర లేవన తెలుగు వీరలేవరా లేవనా దీక్ష పూజి సాగదా దేశ మాత కోరి తెలుగుబాటు చేయద ఘంటసార జీవితంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి వాటిని కథగా మలిచి సినిమాగా తీయాలనే ఓ కోరిక ఉండేది ఆ వివరాలన్నిటినీ ఆరుద్ర గారితో చెబితే ఆయన ఓ కథారూపం కల్పించారు దర్శకుడు తాతనేవి ప్రకాశరావు గారు కూడా ఇదో ఆసక్తిదాయకమైన సినిమా అవుతుందని చెప్పారు కానీ అప్పటికే చిత్ర నిర్మాణంలో దెబ్బతిని ఉండడం వల్ల ఆ ప్రయత్నాలు కొనసాగలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఆ సందర్భంగా వారి సన్మానంలో వెలువరించిన వివరాల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై వారు వంద చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశారు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎనిమిది వేల ఐదు వందలకు పైగా పాటలు పాడారు ఆయన తన గీతాలకు బాణీలు సమకూర్చి పాడిన పాటలు కూడా విశేష ప్రజాదరణ పొందాయి ఉదాహరణకు అలాగే ఆయన పాడిన ప్రైవేట్ సాంగ్స్ సినిమా పాటలకు మించిన ఆదరణను చూరగొన్నాయి ఈ నా యాభై సంవత్సరాల జీవితంలో ఆనాడు గోవదాస్ తర్వాత ఈనాటి వరకు నేను పాడుకుంటూ ఉండే పాటల్లో అందులో వేదాంత తత్వంలో గాని భక్తి భావనలో గాని శృంగార రసంలోసంలో కావాలనుకున్నాలు ఉన్నాయి సమకూర్చి ఎనిమిది వేల ఐదు వందలకు పైగా పాటలు పాడి అలసి సొలసిన ఘంటసాల గణం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండున మూగబోయింది ఆయనకు శిలా విగ్రహాలున్నాయి ఆలయం కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆయన చివరి రోజుల్లో తలపెట్టినవన్నీ అందుకే కాబోలు ఇలా రాసుకున్నారు కామక్రోధముల కాల్సం లోభమోహముల త్రెంచమన్నది మదమత్సరముల వదలమన్నది ఇహమ అంతా శూన్యమన్నది పరమే శాంతికి నిలయమన్నదిక్రమణ చిత్ర జగతికి అందుకే అన్నారి నువ్వు ఉంటావు నిన్ను మేము అనుదినం వింటూనే ఉంటాము అమర గాయకుడు ఘటశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం చంద్రశేఖర మల్లాది శ్రీమతి వీమూరి సాధన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి